పద్దెనిమిది సాధ్యపడదు ఎంత సామంతుడైనను సత్య శాంత సమర సాత్ముడైతే మోహముందునయ్య మోక్షకాంతామణి అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరములో శ్వాసను నడిపించు ఓ ఆత్మ వినుము బ్రహ్మనాడియందుండు ఆత్మశక్తి మనకున్న ధనికత్వమునకుగాని సార్వభౌమత్వమునకుగాని లొంగునది కాదు తెలియునది కాదు గుణములన్నింటినీ శాంతింపజేసినవారికి అన్ని జీవులందున్న ఆత్మ సమముగా ఉన్నదను భావము కలవారికి చైతన్యమైన ఆత్మ తెలియును తరువాత మోక్షము పొందవచ్చును మోక్షమను కన్య ధనికులకు లొంగదు జ్ఞానులకు మాత్రము తన నందివ్వగలదు వారితోనే కూడి ఉండి కూడివుడి పరమసుఖముననుభవింపజేయును